ణిగ్యవీము పలాయంత్రీ మంజులవాగ్విసా మాహేంద్రనీలద్యుతికోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి అప్పుడు సమయానికి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది అది అందులో ఉన్న తర్వాత ఈరోజు ఒకరిద్దరు మిత్రులు వచ్చే అవకాశాలున్నాయి దాన్ని ఒక క్షణం పక్కన పెట్టి మనం ఈరోజు కార్యక్రమానికి వెలుగు చూపే తెలుగు పద్యాలు అని మన యువభారతి పూర్వ అధ్యక్షులు తిరువెంటి కృష్ణమూర్తి గారు రాసినటువంటి పుస్తకం ఈ పుస్తకంలో సరే వారు ఏం రాస్తారనేది తప్పకుండా మీకు ఇస్తాను పాతవాళ్లకు తెలిసిన విషయమే ఎందుకు చెప్తున్నానంటే వచనంలో ఒక స్పష్టతకు అవసరము అవకాశము ఉండవు అందరికీ అర్థమవుతుందా అంటే చాలా సంక్లిష్టమైన వచనం కూడా రాయొచ్చు తేలికైన పదాలతో రాయొచ్చు అలానే కవిత్వం కూడా తేలికైన పదాలతో వ్రాయొచ్చు అర్థం లేదు కష్టమైనటువంటి పదాలతో రాయొచ్చు సంస్కృత సమాజం ఇష్టము లేక తెలుగులోనే అర్థం కానీ ఒక నిజానికి అచ్చ తెలుగులో రాస్తే బహుశా చాలా మందికి అచ్చతెలుగు కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకు చెప్తున్నానంటే నేను పద్యంలో ఒక కృప్తకి ఒక ఆర్ద్రతకి ఒక కళ్ళు చెమ్మగిల చేసే గుణానికి చాలా సూటిగా హృదయానికి హత్తుకునేలా ఒక ప్రత్యేకమైన ఆకర్షణతో చెప్పేందుకు గుర్తుండిపోయేలా చెప్పేందుకు పద్యంలో ఎక్కువ అవకాశం ఉదాహరణకి సరే ఏదైనా తీసుకోవచ్చు అనుకుంటున్నాను కృష్ణమూర్తి గారు చేసిన మంచి పని ఏమిటంటే వెలుగు చూపే తెలుగు పద్యాలు అని చెప్పలేదు నా గుర్తులంత మటుకు ఇలా ఒక ఐదు పుస్తకాలు కృష్ణమూర్తి గారు పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని రాయడం జరిగింది దేవుడు చేస్తే ఈ సంవత్సరం ఐదుట్లో ఒకటో రెండో లేదా ఐదు కలిపింది మళ్ళీ నా గు ఏదో వచ్చా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది ఓకే యాద్యూచికంగా నేను ఓపెన్ చేశాను గంగి గోవు పాలు ఇక్కడ నేను ఆ ప్యాన్ అని అనుకుందాం గంగి గోవు పాలు అని నేను ఆ ప్యాన్ వెంటనే ఎక్కడో విన్నట్టుంది అని అనిపిస్తుంది సాధారణంగా తిరుగు గరిటెడైనను చాలు గుర్తొచ్చేసి గంగి గోవు పాలు గరిటెడైనను చాలు తరువాతది నేను మనకు టచ్లో లేదు ఎప్పుడో చదువుకుంటున్నాను గుర్తురాకపోవచ్చు కడివెడైనవి ఖరము పాలు చాలు మిగిలిది మూడో లైట్ చరణం ఏమిటి విశ్వదాభిరామే అవన్నీ పక్కనట్టి పెడితే ఎందుకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే రిపిటీషన్ అంటే పునః పునః ఒక దాన్ని మననం చేయటం వల్ల ఒక ఆలోచన సంస్కార బలిమి వ్యక్తిలో ఏర్పడుతున్నాను ఇప్పుడు నేను ఏదో ఒక సందర్భం వచ్చింది ఒక రెండు వాక్యాలు ఒక ఆయన మాట్లాడారు ఒక ఆయన యాభై వాక్యాలు మాట్లాడారు పది నిమిషాలు ఒక విషయం చెప్తాడు ఇంకొక ఆయన నిమిషాలు చెప్పు కూర్చున్నాడు అని నేను ఆపేశాను ఏమర్థమైంది వెంటనే పాప అరగంట సేపు ఇరవై నిమిషాలు ఇబ్బంది పెట్టేలా మాట్లాడాడు అంత పసంద్గా లేదు కానీ చాలా కృప్తంగా చెప్పినా చక్కగా శృతిగా చెప్పాడు గంగి గోవు పాలు అన్నానంతే అర్థమైపోతుంది అంటే ఏంటి అసలు గంగి గోవు పాలు గరిటైన చాలు కడివేడైరనేవి కరము పాలు అనేవి పూర్తిగా చెప్పలేదు ఫస్ట్ పాయింట్ రెండు ఈ పూర్తిగా మనం నేర్చుకుని ఉన్నాము విని ఉన్నాము అనేక సార్లు మననం చేసుకుని ఉన్నాము ఈ సమయంలో గంగిగో పాలు తాను మాట్లాడితే గంగో పాల్లా ఉంటుందయ్యా అన్నాను అనుకోండి వెంటనే ఏమర్థం వస్తుంది అర్థమైపోయి పద్యంలో ఉన్నటువంటి ఏది ప్రాచుర్యం చెందిన పద్యంలో ఉన్నటువంటి బలం పద్య చరణంలో ఉన్నటువంటి బలం ఉదాహరణకి శ్రీశ్రీది పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పై పైకి పదండి తోస్తుంది అనుకుందా ఇప్పుడు ఎవరైతే వచ్చారనుకున్నాం సార్ మనం తప్పకుండా చేయాలండి పదండి ముందుకు అన్న ముందు సృష్టి గుర్తుకొస్తాడు ఇప్పుడు మందార మకరంద అని అన్నాననుకోండి కోతన పద్యం గుర్తుకొస్తుంది అప్పిచ్చువాడు ఐద్యుడు సుమృతి గుర్తుకొస్తుంది ఇలా ఒక జాతి ఒక భాష దానం ఒక జాతి ఒక భాష ఒక నిష్ట ఒక దృష్టి భాషను రక్షించుకునే పద్ధతి సంస్కృతిని రక్షించుకునే పద్ధతి ఇవన్నీ కూడా మనకు పద్యంలో చాలా అందంగా పొదకబడి ఉంటాయి ఎందుకంటున్నానంటే ఈ కాలం గురించి నేను చెప్పలేను కానీ పాతకాలంలో చెప్పండి అని అంటే పది ఇరవై ముప్పై యాభై వందలు వెయ్యి పద్యాలు చెప్పగలిగేవాళ్ళు ఉండేవాళ్ళు అవధానాలు చేసేవాళ్ళు వేల కొద్ది పద్యాలు నోటికి రావటం వాటి నడక పదాలు ఏ సమయంలో ఏ పదం వేయాలి వాడు నిషేధాక్షరం ఇది వద్దు అంటే మానేసి ఇంకో పదం వెతుక్కోవాలి అనేటువంటివన్నీ వాడు నకాముక్తి తిన్నవాడు ఎంతమంది ఉంటారు వందల సంఖ్యలో ఉంటారు వేల సంఖ్యలో ఉంటారు కొని వాళ్ళని పక్కనట్టు పెట్టే సామాన్య మానవుడికి కూడా ఒక పదం నిలబడటంతోనే ఒక సంస్కారం దీపం విరిగినట్టు ఒక సంస్కారం అతనికి కలుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అందం అని అందుకని ఈ ముఖ్యంగా శతకాలు చాటుపద్యాలు ఒకటి తర్వాత ఇతరత్ర భక్తికి సంబంధించిందంటే ఆ రోజుల్లో భక్తి ఎక్కువ ఉండేది ఇలా దృష్టిలో పెట్టుకున్నట్టయితే బాగుంటుంది అని చెప్పని అనిపించి నేనేమనుకున్నానంటే ఈ రోజు మనం ప్రారంభం అదే మళ్ళీ అలవాటు తప్ప వారికి ఏదైనా ఇబ్బంది సరే ఓకే ఆ పుస్తకం నేను తీసుకొచ్చాను మళ్లీ ఇంకెవరన్నా మిత్రులు వస్తే కష్టం కాబట్టి ఇది మీ ఇద్దరికి ఈ రోజు నాకు గోష్ఠీ నిర్వహణ ఎవరు అని చెప్పాలని అనుకున్నావు పనిచేయతే అనుకున్నావా లేక ఇవ్వనా గాయతా ఉన్నాయా అయితే సరే తర్వాత ఏ సారి ఒక రకంగా చేసిన ప్రయోగాన్ని మొదలు పెడదాము మొదలుపెట్టిన తర్వాత గుప్తగోష్ఠి ఇతరత్ర మరి ఇవాళ న్యూస్ న్యూస్ పేపర్ ఉన్నాయండి పేపర్ చూస్తే బాధాకరమైన విషయాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడాలో ఏదో తెలీదు శబ్దం అర్థవంతమా నిశబ్దం అర్థవంతమా అంటే దాని గురించి దీని గురించి నా అభిప్రాయాలు ఒకే రకమైన అభిప్రాయాన్ని ప్రకటించడానికి బహుశా నిశ్శబ్దం సరిపోతుందేమో కానీ సరిగ్గా అర్థ వివరణ చేసే పద్ధతిలో అందించాలనుకుంటే శబ్దమే ఉపయోగపడుతుంది నిశ్శబ్దం ఉపయోగపడదు ఉదాహరణకు మీరు చేసింది బాగా నచ్చింది అన్న నిశ్శబ్దం అర్థమైపోయింది తెచ్చుకుంటున్నాడు ఈనాన మీరు చేసింది నచ్చలేదు ఇట్లా మొహంలో చిట్లించి కళ్ళు ఒకరు చిట్లించారు అర్థమైపోదు ఉదాహరణకు బాగా చేశారు అరే ఇంత బాగా ఎవరూ చేయలేదయ్యా అనేటువంటిది నిశ్శబ్దంలో కన్వే చేయడం కష్టం అవుతుంది ఏదైనా మనసులో ఉన్న భావాన్ని మరికింత స్పష్టంగా ఆ భావ తీవ్రతను అర్థమయ్యేటట్టు చెప్పటానికి నిశ్శబ్దం సరిపోదు కాని శబ్దం నేను చెప్పే పద్దతి వాడే పదాలు తీసుకున్న సమయం వాడినటువంటి ఉపమానాలు ఇవన్నీ కలిసి చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అందించేందుకు కోరుకుంటాయి ఇది ఇందులో లాభం అందువల్ల మామూలుగా ఇంట్లో కూర్చున్నప్పుడు ఏదో ఒకరిద్దరు స్నేహితులతో కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే పద్ధతి వేరు అప్పుడు కూడా కొన్ని లాంఛనాలు మర్యాదలు పాటించవలసిన అవసరం ఉంటుంది కానీ ఈ వక్తృత్వాన్ని ఒక కళగా ఒక ఉపయోగపడేటువంటి విద్యగా ఒక నైపుణ్యంగా మనం అలవాటు చేసుకుందామని అనుకున్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు ఎలా చదువుతామో పైకి చెప్పాల్సి వచ్చినప్పుడు అలానే చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉదాహరణకు అని చెప్పని వేగంగా చదివేయటం మనకు అలవాటు అని మాట్లాడుతున్నప్పుడు అదే అస్పష్టత అదే వేగం కరమడేటువంటి అవకాశాలుంటాయి అందుకని ఈనాడు మనం చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయోగంలో ఉన్నటువంటి మిత్రులు ఉన్నటువంటి మిత్రులు ఇక్కడ ఒక చిన్న పారాగ్రాఫ్ అవుతుంది ఆ పారాగ్రాఫ్ నేను నా పద్ధతిలో చదవకుండా మామూలుగా సాధారణంగా చదువుతాను గమనించండి ప్రత్యేకంగా చదువుతాను గమనించండి ఈ రెండింటిలో విశ్వనాథం ఏనికైతే ఆపత్రయపడుతున్నాడో గమనించండి గమనించి మళ్ళీ అదే పేరాను మిమ్మల్ని చదవమని అడగబోతున్నాను అందుకని ఈరోజు ఆయన చదువుతున్నాడు విందున్నామన్న అభిప్రాయంతో కాకుండా నేను మొదటిసారి చదివినప్పటికీ అంటే సాధారణంగా పట్టించుకోకుండా ఒక రకంగా అనకూడదు కానీ నిస్సారంగా చదివినప్పటికీ రెండోది ఇంకొంచెం సారవంతంగా భావం మనస్సుకు హత్తుకునేలా నేనే చెబుతున్నాను రెండు రకాలుగా చదువుతానని చెప్పని కాబట్టి రెండోసారి ఆయన చదివినప్పుడు ఆయన చూపించినటువంటి ప్రత్యేకతలకి దాని మీద ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఈ ప్రయోగం యొక్క ప్రయోజనం ఏంటంటే నేను చూపించిన తేడాన్ని మరింకింత ప్రయోజనవంతమైన పద్ధతిలో చేయడానికి ఏంత జాగ్రత్తగా మీరు వినాలో ఎంత జాగ్రత్తగా మీరు మానసికంగా సిద్ధపడాలో వాటికై గమనిస్తూ వినండి అని చెప్పాలి ఇందులో ఉన్నది మామూలుగా ఒక ఏ సెవెంత్ క్లాస్కురాడో ఎయిత్ క్లాస్కుర్రాడకు వచ్చి ఆయన నేను తెలుగు వచ్చా చదవమంటే వచ్చని చెప్పి చదివేస్తాను ఎలా చదువుతాడు నిస్వార్థత స్వార్థపరతలను మినహాయిస్తే మరి దేనిలోనూ దైవానికి దయ్యానికి భేదం లేదు దైవానికి ఎంత తెలుసో దయ్యానికి అంతే తెలుసు దైవానికి ఎంత శక్తి ఉందో దయానికి అంతే ఉంది దయ్యంలో పవిత్రత మాత్రమే లేదు పవిత్రత లేకపోవడమే దాన్ని దయ్యంగా చేసి ఇదే భావాన్ని ఆధునిక ప్రపంచానికి అన్వయించి చూడండి పవిత్రత లోపించిన విశేష విజ్ఞానం కానీ శక్తి గాని మానవులను దయా చేస్తుంది రావచ్చును నేను ఇక్కడ కనబడుతున్నానుగా తల్లి అనుకున్నావు నువ్వు దా అమ్మ నమస్కారం దయచేసుకోవచ్చు కూర్చోమ్మ ఎవరు కొని వచ్చారు కదా వచ్చినప్పుడు వచ్చిన వ్యక్తిని ఎదురుకుండా పెట్టుకుని ఎక్స్పెక్ట్ చేయలేదంటే అది ప్రశంసన అభిశంసన కొన్ని కొను కొను కూర్చోండి అమ్మ మేము చిన్న ప్రయోగం మొదలుపెట్టాము రెండు గంటలకు ఖచ్చితంగా స్టార్ట్ చేసే అలవాటు ఉన్న పద్ధతిని పాటిస్తూ ఉంటాం అందుకని స్టార్ట్ అయిపోయింది ఏమనుకోమానండి ఇప్పుడు నేను దాంట్లో ఉన్న అక్షరం నాకు తెలుసు కాబట్టి ఆ శబ్దాన్ని పలకటం నాకు తెలుసు కాబట్టి నేను చదివేశాను అన్నట్టు పొడి పొడిగానే నేనే చెప్పి చదివాను ఇప్పుడు ఉదాహరణకి చదివిన తర్వాత ఇందులో ఉన్న పదం ఆ పదాల యొక్క పొందిక ఆ విషయంలో ఉన్నటువంటి భావ తీవ్రత చివరికి మనం ఏవి చెప్పదలుచుకున్నామో అనేటువంటిది హృదయానికి హత్తుకునేటట్టు సూటిగా చెప్పగలుగుతున్నామా అనే ప్రశ్న మనకైనా తృప్తినిచ్చేటట్టు మనం చదవగలగాలి ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు ఈ దృష్టిలో చదవటానికి వినండి నిస్వార్థత స్వార్థపరత స్వార్థపరతలను మినహాయిస్తే మరి దేనిలోనూ దైవానికి దయ్యానికి భేదం లేదు దైవ దైవానికి ఎంత తెలుసో దయ్యానికి అంతే తెలుసు దైవానికి ఎంత శక్తి ఉందో దయ్యానికి అంతే ఉంది దయ్యంలో పవిత్రత మాత్రమే లేరు పవిత్రత లేకపోవడమే దాన్ని దయ్యంగా చేసింది ఇదే భావాన్ని ఆధునిక ప్రపంచానికి అన్వయించి చూడండి పవిత్రత లోపించిన విశేష విజ్ఞానం కాని శక్తి గాని మానవులను దయ్యాలుగా చేస్తుంది ఇప్పుడు నేనేదో బాగా చదవగలను అన్న పొగర్తో చదవలేదు నేను వీటిని చెప్పడానికి ప్రయత్నం చేసింది ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మాట యొక్క అర్థం గ్రహించటం అనేటువంటిది అంశం ఒకటి కాగా మాట ప్రభావాన్ని కలిగించవలే ఎలా చెప్పినా అర్థమవుతుంది భాష తెలుసు అర్థం కాకపోవడం ఏంటి ప్రభావం ఎప్పుడు కలుగుతుంది నిన్ను ఆలోచింపజేసినప్పుడు హృదయాన్ని తాకినప్పుడు ఈ ప్రభావం కలిగించేలా ప్రయోజనవంతంగా మాట్లాడటానికి ఏ రకంగా మనం సంసిద్ధపడవలే ఇది ఇందులో ఉన్నటువంటి ఆలోచన అంటే ఇప్పుడు ఒకసారి చదివేశాను కాబట్టి కొంత తెలిసింది సార్ అని మరి ఇప్పుడు ఇప్పుడు రెండు సార్లు నన్ను విన్నారు కదా నేనే చదివా కదా అంటే మీకు అసలు ఆ పాయింట్ ఏమిటో వివేకానంద ఎందుకు అంటున్నాడో ఏమంటున్నాడో పదాలేమిటో దయ్యం అంటున్నాడు దైవం అంటున్నాడు నిస్వార్థత అంటున్నాడు స్వార్థపరత్వం అంటున్నాడు ప్రపంచం అంటున్నాడు అన్వయం చేద్దాం అంటున్నాడు కరెక్ట్ ఇది ప్రిపేర్నెస్ ఎప్పుడైతే నాకు తెలిసిన పద్దతి చెప్తున్నానో మేము వేరే సందర్భంలో మైక్రో టీచింగ్ అని వాడుతా ఉన్న పద్దతిని ఒక పారాగ్రాఫ్ను తీసుకుని రెండు సార్లు మూడు సార్లు ఐదు సార్లు పది సార్లు ఇరవై సార్లు మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అప్పుడు మీలో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ మీకు తెలుస్తుంది ఆ ఇంపాక్ట్ మీ మీద పడి తరువాత తర్వాత మీరు ఎవరైనా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి చదవమన్నా ఆ చదవటానికి మీరు మానసికంగా సంసిద్ధత చెంది ఈ ఆలోచనలు మీ వంటపట్టిన కారణం మీరు మామూలుగా చదివేసేదానికన్నా విత్ ఇన్ బ్రాకెట్స్ మామూలుగా మాట్లాడేసేదానికన్నా ఎక్కువ ప్రయోజనవంతంగా ఎక్కువ ప్రభావపేతంగా ఉండేటట్టు మీరు మాట్లాడదాం ఇది ప్రయోగంలోని అంతరం ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అనేది అర్థమైతే ఎందుకు చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలుసు బాగుపడడానికి ఇవే మార్గాలు ఎక్కడో పైనుంచి ఏదో తీసుకొస్తే ఏదో చేస్తే ఏదో అవుతుంది అనేటువంటిది ఎప్పుడు ఉండదు సాధన సాధనమున సమకూరు సాధనమున పనులు సమకూరు ధనమున పనిమంతులకి పని లేదు వాళ్లకు పని రాని వాళ్లకు పని చేయడం ఇష్టం లేని వాళ్లకు నేను ఏదో మీకు సమకూరు అంటే మేము ఏదో చామకూరు తింటామండి సమకూరు తినం అదే కూరానికి ఇలా ఉంటాయి ఇంకే చెప్తున్నాను మీకు రైట్ సో ఇప్పుడమ్మా స్టార్ట్ చేద్దామా మీరు ఫైవ్ ఇదమ్మా పేరా పేజ్ నెంబర్ ఏమిటిది యాభై ముప్పై ఐదు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ పేజీ ఇది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ కూర్చున్నాను ఎవరైనా కాబట్టి సాధన చేస్తున్న దశలో నిల్చున్నప్పుడు యూ విల్ బి మచ్ మోర్ సీరియస్లీ ఇంటిమేట్లీవర్ మైండ్ దట్ యూ మస్ట్ బి డీప్లీ నిస్వార్థత స్వార్థపరతలను మినహాయిస్తే మరి దేనిలోనూ దైవానికి దయ్యానికి భేదం లేదు దైవానికి ఎంత తెలుసో దయ్యానికి అంతే తెలుసు దైవానికి ఎంత శక్తి ఉందో దయ్యానికి కూడా అంతే శక్తి ఉంది దయ్యంలో పవిత్రత మాత్రమే లేదు పవిత్రతను పవిత్రత లేకపోవడమే దాన్ని దయ్యంగా చేస్తుంది ఇదే భావాన్ని ఆధునిక ప్రపంచానికి అన్వయించి చూడండి పవిత్రత లోపించిన విశేష విజ్ఞానం కానీ శక్తి కానీ మానవులను దయ్యాలుగా చేస్తుంది మన పురోభివృద్ధికి దారి తీసేదే సుగుణం ఎక్స్పరిమెంట్ కాబట్టి షార్ట్ పేరాని తీసుకోవాలి బాధ్యవ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను గమనించండి వాక్యం ముందు మామూలుగా చదివేస్తున్నా దైవానికి ఎంత శక్తి ఉందో దయ్యానికి అంతే ఉంది ఈ సెంటెన్సు ఈ సెంటెన్స్ ఎక్కడ నొక్కాలి లేదు ఇప్పుడు సంగీతంలో ఏదో ఆ స్వరం ఈ స్వరం ఉదాత్త అనుదాంత స్వరాలు పై స్థాయి కింద స్థాయి మధ్యస్థాయి అనేవో ఉంటాయంటారు నాకు తెలియదు ఇది మనం చదువుతున్నప్పుడు శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నాం దైవానికి ఉందని చెప్పాలి దయ్యానికి లేదని చెప్పాలి ఇది అర్థమైపోయింది చూడంగా మనం దైవానికి ఎంత శక్తి ఉందో దయ్యానికి అంతే ఉంది ఇది మరీ పబ్లిక్ ముందు ఉపన్యాసం ఇచ్చే స్టైల్ అవుతుంది కానీ ఎక్కడ దయ్యము ఒక్కటం కాక దైవానికి ఎంత శక్తి ఉందో టాప్కి వెళ్ళాలి దయ్యానికి అంతే శక్తి ఉంది తేల్చాలక్కడ రివర్స్ చేస్తాను చూడండి దైవానికి ఎంత శక్తి ఉందో దయ్యానికి అంతే శక్తి ఉంది పంపలు అంటుకో మార్పు వచ్చేస్తున్న మీరు గమనించారా దయచేసి అద్దాలు గుర్రం మీద కూర్చున్నప్పుడు రథం వ్రతానికి కూంచిన గుర్రం యొక్క పగ్గాలు మంచి చేతులో ఉండాలి కాని మన మెడకు పగ్గాలు వేసుకుని గుర్రానికి ఆ పగ్గాలు ఇవ్వకూడదు పొరపాటు అయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు కమ్యూనికేషన్ స్కిల్స్ లో క్లారిటీ అని చెప్తాం అంటే స్పష్టత స్పష్టత అంటే స్పష్టంగా ఉచ్చరించటమేనా కాదు భావాన్ని కూడా స్పష్టంగా మనస్సుకు హత్యేలా మాట్లాడగలగటమే స్పష్టత భావం అర్థం కానప్పుడు భావం నచ్చనప్పుడు ఏముంది దైవానికి ఎంత శక్తి ఉందో దయానికి అంతే శక్తి ఉంది ఎంత స్పష్టంగా ఉంది మేకు గోడకు దిగొచ్చినట్టుంది ప్రభావం ఉండదు చెప్పి నేను అనుకుంటున్నాను గమనిస్తున్నారు కదా అత ఒక్కొక్కరు మాట్లాడిన దాంట్లో ఒక్కొక్క వాక్యం తీసుకుని నాకు తెలిసిన ఉదాహరణతో మేము మళ్ళీ విసిగిస్తాను కానీ మిగిలిన వాళ్ళు గమనిస్తూ ఉండాలి దయచేసి లేకపోతే మాకెందుకు వచ్చింది తలనొప్పి అనుకుంటే ప్రయోజనం ఉండదు నిస్వార్థత స్వార్థపరతలను మినహాయిస్తే మరి దేనిలోనే దెయ్యానికి దయ్యానికి దైవానికి దయ్యానికి భేదం లేదు దైవానికి ఎంతో ఎంత తెలుసో దయ్యానికి అంతే తెలుసు దైవానికి ఎంత శక్తి ఉందో దెయ్యానికి అంతే శక్తి ఉంది దయ్యంలో పవిత్రత మాత్రమే లేదు పవిత్రత లేకపోవడానికి దాన్ని దయ్యంగా చేసింది ఇదే భావాన్ని ఆధునిక ప్రపంచానికి అన్వయించి చూడండి పవిత్రత లోపించిన విశేష విజ్ఞానం కానీ శక్తిని మానవులను దయ్యాలుగా చేస్తుంది గుడ్ బా ఇక్కడ దయచేసి గమనించండి ఒక సూత్రీకరణ చేయడం జరిగింది మొదటి భాగంలో పవిత్రత నిస్వార్థత దేవుడు దయ్యం ఉండటం ఉండకపోవటం అయిపోయింది ఇప్పుడు దేర్ ఫోర్ అని అన్నట్టు ఏం చేశారంటే ఇక్కడ ఇదే భావాన్ని ఆధునిక ప్రపంచానికి అన్వయించి చూడండి అన్నాడు అంటే పవిత్రత నిస్వార్థత ఉంటే దేవుడు అవుతున్నాడు పవిత్రత లేక అపవిత్రత ఉంటే లేక స్వార్థపరత్వం ఉంటే ఏమవుతాడు దయ్యమవుతాడు విషయం అర్థమైపోయింది అది అక్కడ చెప్పి ఆపేశాడని అనుకుందాం మనం వివేకానంద ఉదాహరణకి పవిత్రత లేకపోవడమే దయ్యాన్ని చేసిందని పెట్టేసి దేవుడు దయ్యం గురించి మాట్లాడుతున్నాడు అంటున్నా దేవుడు అంటే నమ్మకం లేదు దయ్యం అంటే అస్సలు నమ్మకం నాకు సంబంధమే లేదని అనుకుండేవాళ్ళం ఆయన ఏం చేశాడు ఆ సూత్రం ఇచ్చి సూత్రం ఇదే భావాన్ని అన్నప్పుడు ఏం చేయాలి పైద చెప్పిన దానికి కంటిన్యూయేషన్ అనేటువంటి స్పృహ స్ఫురణకు రావాలి వింటున్నటువంటి అంటే వైవాక్యాన్ని పవిత్రత లేకపోవడమే దాన్ని దయ్యంగా చేసింది ఇదే భావాన్ని ఇదే భావాన్ని ఆధునిక ప్రపంచానికి అన్వయించి చూడండి పవిత్రత లోపించిన విశేష విజ్ఞానం కానీ శక్తి గాని మానవులను దయ్యాలుగా చేస్తుంది దేవుడున్నాడు లేడు దయ్యం ఉంది లేదు ఒక్క క్షణం పక్కనట్టు పెడితే మనుషుల్లో దయ్యపు పోకటలు మనకు కనబడుతున్నాయి మనుషుల్లో దయ్య పోకడలు ఎందుకు వస్తున్నాయి స్వార్థపరత్వం వల్ల పవిత్రత లేకపోతుంది ఇది నొక్కి చెప్పాలి నొక్కి చెప్పడానికి ఆయన ఎప్పుడో చెప్పాడు ఈ వాక్యం ఈనాటి పరిస్థితుల గురించి చెప్పలే ఆనాటి పరిస్థితుల గురించి చెప్పాడు చెప్పినప్పుడు ఏం చేస్తాడో ఒక ఈక్వేషన్ తీసుకున్నారా అని చెప్పి వెంటనే ఇదే భావాన్ని అంటే మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ పేర ఇదే భావాన్ని నేనేం చెప్తున్నాను ఇదే చెప్తున్నాను అంటే ఎఫెక్ట్ ఉంది నేనేం చెప్తున్నాను ఇదేం చెప్తున్నాను చేరిపోతుంది ఇక్కడ నేను ఎందుకు మిమ్మల్ని గమనించమంటున్నానంటే పాత రోజుల్లో నాటకాలను బాగా వేసేటువంటి వ్యక్తుల్లో ఒక నాటకీయత ఉంది సంభాషణలో ఒక నాటకీయత ఉండేది పాత్రోచితమైన పద్ధతిలో వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఆ పాత్రోచితమైన పద్ధతిలో మాట్లాడుతున్నప్పుడు ఏ పాత్రకు తగ్గట్టు ఇక్కడ పాత్రలు కావు మనం టెక్స్ట్ చదువుతున్నాం క్రోజ్ చదువుతున్నాం ఇక్కడ క్యారెక్టర్ కాదు ఒక రాజు రాణి బంటు మంత్రి సేవకుడు వాళ్ళు మాట్లాడటం లేదు క్రోజ్ ప్యూర్ క్రోజ్ ఎవరన్నా చదవచ్చు అది ఎవరన్నా వివరణ చెప్పుకోవచ్చు అప్పుడు ఏం చేయాలి మనం అదేదో చెప్పాక ఇదే భావాన్ని మనిషి ఆధునిక ప్రపంచానికి అన్వయించి చూడండి పవిత్రత లోపించిన విశేష విజ్ఞానం కానీ శక్తి కానీ మానవులను దయ్యాలుగా చేస్తుంది ఇప్పుడు మానవులను దయ్యాలుగా చేస్తుంది మానవులను అంటే నాకు ఆ ఈసడిప్పు ఆ దయ్యం అంటే అసహించుకుంటున్నాను ఎలా చెప్పాలి నేను ఎలా కన్వే చేయాలి మానవులను దయ్యాలుగా చేస్తుంది ఐ డిస్ లైక్ ఆ పవర్ని గనక మనం అంటే ప్రతి పదం గురించి ఇలా ఆలోచించాలంటే నేను ఆదస్టపోతే వివరిస్తున్న తర్వాత మీరు హోంవర్క్ మీరు చేసుకోండి ఒకే ఒక పారాగ్రాఫ్ తీసుకోండి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు డిఫరెంట్ వెరైటీస్ మీ దగ్గర ఏదన్నా టేప్ రికార్డరో వాయిస్ రికార్డరో ఉంటే రికార్డ్ చేసుకోండి లేదు మీ సెల్ ఫోన్లలో రికార్డింగ్ సౌకర్యాలు ఉన్నాయని చెప్పని విన్నారు అది చేసుకోండి మళ్ళీ వినండి మళ్ళీ వినండి ఒక ఐదు ఆరు సార్లు పది సార్లు అయిన తర్వాత ఈజ్ దర్ రిలీ డిఫరెన్స్ హవ్ యామ్ ఐ నవ్ రీడింగ్ హవ్ యామ్ ఐ నవ్ స్పీకింగ్ అని వీలైతే మీ వాళ్ళని మీ ఇంట్లో ఉన్న వాళ్ళను సన్నిహితులని ఎవరినైనా ఒకసారి మొదటి రోజు వినమై వారు వారం రోజులు ఐదు రోజులు అయ్యాక మళ్లీ వినిపిస్తాను ఏమనుకోమాక మళ్లీ వినిపిస్తాను విను ఏమన్నా తేడా కనబడిందా నచ్చిందా మర్చిపోయాడు ఎప్పుడు చాలు రేట్ ఒక వినిపిస్తాను కొత్తది వినిపిస్తాను నీకేం అర్థమైందో ఏం నచ్చిందో నాకు చెప్పు అని చెప్పని అడిగితే బాగుంటుందని చెప్పి నా సూచన పాయింట్ అర్థం అయిందని ఎందుకు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అర్థం చేసుకోండి ఆ రోజుల్లో వాళ్ళకి ఆ రకమైన ట్రైనింగ్ ఎలాంటి వాళ్ళు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు మన బాలాంత రజనీకాంతరావు గారు వాళ్ళతో ఉన్న వ్యక్తి అప్పటి వ్యక్తి నానా స్వార్థపరతను మినహాయిస్తే మరి దేవిలోనూ దైవానికి దయ్యానికి భేదం లేదు దైవానికి ఎంత తెలుసో దయ్యానికి అంతే తెలియదు దైవానికి ఎంత శక్తి ఉందో దయ్యానికి అంతే ఉంది దయ్యంలో పవిత్రత మాత్రమే లేదు పవిత్రత లేకపోవడం దాన్ని దయ్యంగా చేసింది ఇదే భావాన్ని ఆధునిక ప్రపంచానికి అన్వయించుకోండి పవిత్రత లోపించిన విశేష జ్ఞానం కానీ విశేష విజ్ఞానం కానీ శక్తి కానీ మానవులను దేంగా చదివారేమో అని నాకు అనిపించింది మిగిలిన వాళ్ళకేమనిపించిందో నేను చెప్పలేదు యు ఆర్ లిటిల్ ఫాస్ట్ యు ఆర్ లిటిల్ ఫాస్ట్ కొంచెం ఒక టెన్ ట్వంటీ స్లో డౌన్ చేస్తే ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నాము మనం ప్రాక్టీస్ చేస్తున్నాము వేదక మీద గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మనసులో ఉంటాయి కానీ మరీ పిల్లలైతే నేమో ఒక పద్ధతిలో మాట్లాడుతాను కొంచెం పెద్దవాళ్ళు వయసున్న అర్థం చేసుకుంటారు కొంచెం వేగం వచ్చేస్తుంది వేగం పదం పలికే తీరులో ప్రత్యేకతను కనిపించడానికి ప్రయత్నం చేయాలి సాధన వల్ల అది సమకూర్తున్నంతే అంతకని చెల్లేదు మీరు చదువుతారా గుడ్ ఒక్క నిమిషం ముందు పరిచయం చదివేసేసి ఆ తర్వాత మిమ్మల్ని కార్యక్రమంలోకి ఆహ్వానిస్తాను మన మధ్య ఇద్దరు ఇచ్చారు మొట్టమొదట శ్రీమతి టీ కేసరి గారు బిఏబిఏడ్ చేశారు హౌస్ వైఫ్ పుస్తకాలు చదవటం టీవీ చూడటం అనేటువంటివి అభిరుచులని చెప్పారు మన గాంధీనగర్ కదమ్మా గాంధీనగర్లో ఉంటారు తరువాత చెలు పరిచయం చేసినందువల్ల లేక చెల్లెలు మోమాట పెట్టినందువల్ల వచ్చాను అని చెప్తున్నాను వచ్చేసిందా సరిపోతే పరిచయం వారు ఎలా పరిచయం అయింది అన్నదానికి ఇచ్చిన వివరం బాబు ఆ తర్వాత ఆ ఆ అక్కయ్య గారు చెప్పిన చెల్లెలు గారు కృష్ణవేణి ఈ కృష్ణవేణి గారి గురించి చెప్పడానికి ముందు ఎప్పుడో ఇరవై ఐదేళ్ల క్రితం నేనేదో పాఠాలు చెప్పినట్టు ఆవిడకు గుర్తుంది నాకు గుర్తుంది సెవెంటీ సెవెన్ అంటే ఇరవై ఐదు ఏళ్ళు అవునా ఇరవై ఐదు ఏళ్ళు అయితే కాబట్టి అందరూ గుర్తుంచుకుంటారు అంటే కొందరు వెంటనే మర్చిపోతారు గుర్తుంచుకున్నారు కొందరు మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అది తేడా డెబ్బై ఏడు కదా ఇరవై రెండు పదమూడు మా నా గురించి రైట్ రైట్ సో ఈ కృష్ణవేణి గారు ఎంకామ్ చదివారు బ్యాంకులో పనిచేస్తున్నారు తర్వాత పద్మారావు నగర్లో ఉంటారు మా ప్రొఫెసర్ విశ్వనాథం గారి ద్వారా పరిచయం అయినది అని సరే రికార్డులో ఉండటం కోసం నా గురించి కూడా రాసేసారు కాబట్టి సరిపోయింది మీ ఇద్దరినీ మీటింగ్కి సాధారంగా ఆహ్వానిస్తున్నాను ఇప్పుడు ఒక ఎండాకాలం కదా ఏప్రిల్ మే నెలలు ఇప్పుడు మాకేమిటంటే ఎండాకాలంలో ఎండలు ఉంటాయమ్మా రావటం కష్టం వానాకాలంలో వాహనాలు పడతాయి కష్టం కదా చలికాలంలో చలిగా ఉంటుంది కదా మధ్యాహ్నం పడుకుందాం ఏ కాలంలో వద్దామంటే మేము చెప్పలేని కాలం పోయే కాలం అందుకని చాలా మంది అలా ఆలోచిస్తూ ఉంటారు అందుకని మనం పట్టించుకోకూడదు ఆ పట్టుదల ఉంటే దేశం ఎప్పుడో బాగుపడి ఉండేది అది లేకరే కదా అమ్మా ఇప్పుడు ఇదమ్మా పేర చెప్పారు నేనేమో బిఎడ్ అవి చేయలేదు అర్థం చేసుకుని స్వార్థ పదులను మినహాయిస్తే మనం మరి దేనిలోనూ దైవానికి దయ్యానికి ఎంత తెలుసు దయ్యానికి అంతే తెలుసు దైవానికి ఎంత శక్తి ఉందో దయ్యానికి అంతే అంతే ఉంది దయ్యంలో పవిత్రత మాత్రమే లేదు పవిత్రత లేకపోవడమే దాన్ని దయ్యం చేసింది ఇదే భావాన్ని ఆధునిక ప్రపంచానికి అన్వయించి చూడండి పవిత్రత లోపించిన విశేష విజ్ఞానం కానీ శక్తి కానీ మానవులను దయ్యాలుగా చేస్తుంది నాకేమనిపిస్తోందంటే అసలు స్కూల్లో ఉపాధ్యాయులు ఎవరైనా పాఠము చెప్పాలి ఒక్కరోజున తీసుకుని దాని అర్థమేమిటో తాను వివరంగా చెప్పి ఆ ఉన్న ముప్పై మందో నలభై మంది చిరంజీవుల చేత ఒక్కసారి చదవండి అని ఆ చదవటంలోని తప్పులను తన అనుభవంతో గనక సరిదిందటానికో సూచనలు చేయడానికో ప్రయత్నిస్తే నేను అనుకుంటా ముందు అభిరుచి కలుగుతుంది నా అంటేనమ్మా హై స్కూల్లో చెప్తాను నాకు గుర్తున్నంత మటుకు ఒరై పదం అప్ప చెప్ప చెప్పేసేవాడు ఏ గురువు గారు తగాదు తప్పులు చెప్పడం వేరు ఒరై పొలం పోయావు చెప్పేది అసలు ఎలా చదవాలి అంటే ఎలా నేర్పించాలి మెథడ్ ఐఎమ్ రిఫరింగ్ టు మెథడ్ డిక్షన్ అసలు ఎక్కడ నొక్కాలి ఊరికే ఇందాక మీరు అంటున్నప్పుడు చెప్తున్నాను చెప్తాను చూడండి పవిత్రత లేకపోవడమే దాని దయ చేసింది పవిత్రత లేకపోవడమే దాన్ని చేసింది అదంటే ఏమైపోయింది ఏ పదంలోనూ ఏ ప్రాణము పోయటం లేదు అర్థం లేకుండా మనం ఊరికే చదివేస్తున్నట్లేకపోతుంది అందుకని చెప్పి రైట్ అమ్మ కృష్ణవేంటి వైపు ఉన్న పేజీలో మూడవ పేరే నాలుగు సార్లు విన్నావు నిస్వార్థత స్వార్థ స్వార్థ పరత్వం ఇస్తే మరి జైలు దయ్యానికి భేదం లేదు దైవానికి ఎంత తెలుసు దయ్యానికి అంతే తెలుసు దైవానికి ఎంత శక్తి ఉందో దయ్యానికి అంతేస్తుంది దయ్యంలో పవిత్రత మాత్రమే లేదు పవిత్రత లేకపోవడమే దాన్ని దయ్యంగా చేసింది అదే భావాన్ని ఇదే భావాన్ని ఆధునిక ప్రపంచానికి అన్వయం అన్వయించు చూడండి పవిత్రత లోపించిన విశేష విజ్ఞానం కానీ శక్తి కానీ మానవులను రెండు వేల పదమూడులో నీ వయసున్న వాళ్ళు ఇది తెలుగు సార్ అనగనకంటే ఇప్పుడు ఏ ఎనిమిదో పదవు ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఏమా వాళ్ళు నీ అంత వయసు వచ్చేసరికి వాళ్ళు ఇది తెలుగుషార్ మహు రాదు షార్ అన్నా ఆశ్చర్యపోరు అందుకని చెప్తున్నా అవే నువ్వు ఘోరంగా చెప్పావును కాదమ్మా నేను ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏ పది పన్నెండేళ్ల వయసున్నవాడు ఇంగ్లీష్ మీడియం చదివి మేమా తెలుగుదా మాకు అలవాటు లేదు అసలు అనే ప్రమాదం ఉంది అని భయపడుతున్నాను అంత అంతగా నీకేం లేదు సో ఇప్పుడు నేను చేస్తున్నా అమ్మా ఒక విషయం చెప్తాను నేను రోజుకొక్క పదిహేను నిమిషాలైనా చదివే అలవాటు వీలైతే ఆ పదిహేను నిమిషాలలో ఒక ఐదు నిమిషాలైనా మాతృభాష చదివే అలవాటు లేకపోతే మనం కొంచెం రుణం తీర్చుకోవటం పచ్చనైపోయినట్టే లెక్క అయినా రవీంద్ర చదువు అంత స్పష్టంగా చదివేస్తాం నేను నృత్యంలో చదువుదామా అని అక్కడి నుంచి ఆలోచిస్తున్నా గానీ ఇంత పెద్ద పేరం చెప్పా క్యారా పదాల పొందిక అలా ఉంటే పొందిక కనుక అనుగుణంగా ఉన్నట్టయితే చదవచ్చు అది నిస్వార్థత స్వార్థ పరతలను వినాయిస్తే మరి దేనిలోనూ దైవానికి దైవానికి భేదం లేదు దైవానికి ఎంత తెలుసో దయ్యానికి అంతే తెలుసు దైవానికి ఎంత శక్తి ఉందో దయ్యానికి అంతే ఉంది దయ్యంలో పవిత్రత మాత్రమే లేదు పవిత్రత లేకపోవడా పోవడమే దాని దయ్యంగా చేశాడు ఇదే భావాన్ని ఆధునిక ప్రపంచానికి అన్వయించి చూడండి పవిత్రత లోపించిన విశేష విజ్ఞానం శక్తి బావులను దాగం మాత్రం నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఈ ఆల్ ఇండియా రేడియో బాలల కార్యక్రమాలు వింటూ ఉన్నప్పుడు వాళ్ళు నిర్వహించిన పద్ధతిలో మాట్లాడిన పోకటలు నాకు కనిపించాయి అది తప్పు నాది కావచ్చు వేలవటం ఆ చోట క్వశ్చన్ కాదు అంటే ఇప్పుడు ఇదే విషయం చెప్తున్నా ఆడియన్స్ యొక్క ప్రొఫైల్ హిస్టరీలో పెట్టుకుని స్పీచ్ ని డిజైన్ చేసుకోండి కంటెంట్ని ప్రజెంటేషన్ డిజైన్ చేయండి అని చెప్పని చెప్తారు ఇప్పుడు విషయం అదే చిన్నపిల్లలైతే ఎలా ప్రజెంట్ చేస్తావు విషయం అదే యువకులు అయితే ఎలా ప్రజెంట్ చేస్తావు విషయం అదే నీ అంత ఎక్కువ వయస్సో చదువు తెలివితేట్టినటువంటి వాళ్ళు అయితే ఎలా ప్రజెంట్ చేస్తావని మరి తేడాలు ఉన్నాయా ఉన్నాయి అంటే ఇది ఎక్కడ రాసి పెట్టారు సార్ ఇప్పుడు ఇదే ఎలా చెప్పాలి ఇది కొంత గమనించటం వల్ల వస్తుంది అందుకని నేను చోట నైన్ సిస్ అంటే తొమ్మిది సూత్రాలని చెప్పని చెప్తూ సి అనే అక్షరంతో కేర్ఫుల్ అబ్జర్వేషన్ అని చెప్పని ఒకటి చెప్తాను నేను నా ప్రజెంటేషన్లో ఉంటుంది ఎవరైనా కావాలంటే చూసుకోవచ్చు నా ఉపన్యాసం రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి వినొచ్చు కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఏమిటి అబ్జర్వేషన్ అంటే గమనించు పరిశీలించు కేర్ఫుల్ అంటే జాగ్రత్త జాగ్రత్తగా గమనించడం వల్ల జాగ్రత్తగా పరిశీలించటం వల్ల మనం ప్రస్తుతం చేస్తున్న పనులు ఎదుట వ్యక్తులు చేస్తున్నటువంటి పద్ధతి రెండింటికి సరిపోల్చి చూసుకోవటం అనేటువంటిది అలవాటు అవుతుంది ఈ అసలు ఇంకొక కంపారిజనే లేకపోతే అవకాశం లేకపోతే దేన్ని చూసి నువ్వు అభివృద్ధి పరుచుకోవాలో లేక పర్వాలేదు నేనే ఉన్నత స్థాయిలో ఉన్నానని అనుకోవాలో లేదు నేను ఇంకా పన్నెండు మెండ్లు ఎక్కడాల్సి ఉందని చెప్పని అనుకోవాలి ఎలా తెలుస్తుంది నీకు దీన్నే సాపేక్షాత రిలేటివ్ అంటారు అందుకని ఆడియన్స్ ఒకే విషయాన్ని అంటే ఇంకోసారి ఎప్పుడన్నా ఆ ప్రయోగం చేద్దాం ఒక విషయాన్ని చాలా చిన్న విషయాన్ని పిల్లలకు ఎలా చెప్పాలి మధ్య వయసు ఎలా చెప్పాలి పెద్ద వాళ్ళకి ఎలా చెప్పాలి అనేటువంటిది అందుకే మీరు టీవీలో వార్తలు వింటే మీకు అర్థం కాదు కానీ పెద్దల ఉపన్యాసాలు కనుక వింటే టీవీలో ఉదాహరణకు జాగంటి కోటేశ్వరరావు గారు దరికిపాటి గారు లేదు సాంవేదన్ షర్మక్షర్మ గారు వాళ్ళని వింటూ ఉన్నప్పుడు అదేమో ఆ కంటెంట్ మీద ఛాచ పెట్టి వినేస్తాం మనం మంచిదే కరెక్టే కంటెంట్తో పాటు ఆ ప్రవాహ ఆ శైలి ఆ ఉచ్చారణ పద్ధతి వాటి మీద కూడా దృష్టి పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ఏంటంటే వచ్చే చెప్తున్నాను చిన్న జోక్ మనం సీరియస్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనుకున్నాం ప్రొనౌన్సియేషను ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుతున్నాం అనుకోమని ఇప్పుడు ఏదో ఎక్కడి నుంచి తీసుకున్నాం ఉచ్చారణ అంటే శబ్దం ఎలా ఉందో అలానే పలకాలి అందులో మార్పు ఉండదు కొంచెం నిదానంగానా కొంచెం వేగంగానా అనేటువంటి దానిలో మార్పు వస్తుంది ఇప్పుడు దైవానికి అనే దాన్ని చిన్నపిల్లలైనా ముసలాళ్ళైనా ఎవరైనా దైవానికి అన అని అనకూడదు కదా నాకు అది కాదు నా అన్నది నీ అన్నది ఏంటంటే ఉదాహరణకి దైవానికి ఎంత శక్తి ఉందో దయ్యానికి అంతే ఉంది పెద్దవాళ్ళతో మాట్లాడుతు మాట్లాడితే అర్థం అని చెప్పని మనం తీసేస్తారు బహుశా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దైవానికి ఎంత శక్తి ఉందో దయ్యానికి అంతే శక్తి ఉంది ఇష్టం అది అలాంటి తేడా దృష్టిలో పెట్టుకోమనని చెప్తున్నాను అంత అంతకన్నా రైట్ సార్ మీరు మధ్యలో వచ్చారు వ్యవహారం అర్థమైంది అనుకుంటాను అందరికి అంతే గారి ఎందుకు చదవాలి ఎందుకు చేస్తున్నాము మరి మీరు అలా చదువుతారు అది నిర్ణయించుకున్నారా చదువుతుంటారు అంజేద్దాం మీరు ఏం చేస్తారంటే మా అనంత చదివాయి అంటే ఇంకో శాంపుల్ దగ్గుతుంది మీకు మా పాయింట్ అది వినటం ఈ ప్రయోగం యొక్క లక్ష్యం ఏమిటో మీకు అర్థం అవుతుంది వేరే ఇంకేం లేదు నిస్వార్థత స్వార్థపత్రే మరి దేనిలోనూ దైవానికి దయ్యానికి ఆదరలేదు దైవానికి ఎంత తెలుసో దయ్యానికి అంతే తెలుసు దైవానికి పవిత్రత మాత్రమే లేదు పవిత్రత లేకపోవడమే దాన్ని దయ్యంగా చేసింది ఇదే భావాన్ని ఆధునిక ప్రపంచానికి అన్వయించి చూడండి పవిత్రత లోపించిన విశేష విజ్ఞానం కానీ శక్తి కానీ మానవుని తయారుగా చేస్తుంది కొంచెం స్పీడ్ అంటే తెలిసినప్పుడు కొంచెం వేగం పెరగటం సహజం పబ్లిక్ స్పీకింగ్లో ఆ స్పీడ్ని కంట్రోల్ చేయడం కూడా అవసరం వస్తుంది మీరు ఎప్పుడన్నా ముఖ్య చెప్తున్నా నెహ్రూ గారి స్పీచెస్ వినే ఉంటారు కొంచెం కష్టం వాళ్ళు బిజ్పా వాజ్పాయి స్పీచ్ అద్వానీ స్పీచ్ అప్పుడప్పుడు మనకి టీవీలో ఇంటర్వ్యూ ఇప్పుడు సుష్మా స్వరాజ్ గారి స్పీచ్ ఉదాహరణకి ఇప్పుడు పాపం ఆవిడ ఎండలో పడి షర్మిల గారు అంటే రాజన్న రాజన్న గారి కూతురు జగనన్న గారి చెల్లెలు ఉపన్యాసాలు ఇస్తున్నారు వినుంటారు గమనించండి అనేది కంటెంట్ మాత్రమే కాదు స్టైల్ బాగుందా బాగులేదా నేను అనుకరించదా కదా కాదా ఇవన్నీ చేసుకుని చివరికి మీదంటూ ఒక నూతన స్టైల్ని సృష్టించుకోండి దట్ విల్ మేక్ ది డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఈయన పలానా లాగా మాట్లాడతారు ఫలానా వారిలాగా ఉంటుంది కాదు ఈయన పద్ధతి వేరు అనితర సాధ్యం నా మార్గం అన్నట్టు ఉండాలి అందుకని అయ్యా చేతి వైపు మూడవ పేరార్థత స్వార్థపరతలను ఇస్తే మరి తెలిలోనూ దైవానికి దయ్యానికి ఉపయోగం లేదు దైవానికి ఎంత తెలుసో దయ్యానికి అంతే తెలుసు దైవానికి ఎంత శక్తి ఉందో దయ్యానికి అంతే ఉంది దయ్యంలో పవిత్రత మాత్రమే లేదు పవిత్రత లేకపోవటమే తాను దయ్యంగా చేసి ఇదే భావాన్ని ఆధునిక ప్రపంచానికి అన్వయించి చూడండి పవిత్రత విశేష విజ్ఞానం కానీ శక్తి కానీ మానవులను చె ఇప్పుడు ఉదాహరణకి థ్యాంక్ ఫుల్నెస్ అని ఒక పదం ఉంది థ్యాంక్స్ థ్యాంక్ ఫుల్నెస్ ఇక్కడ మూడు సముదాయాలు థ్యాంక్ ఫుల్నెస్ థ్యాంక్ ఫుల్నెస్ అంటే ఇప్పుడు థ్యాంక్ఫుల్ థ్యాంక్ఫుల్ ఇండిపెండెంట్ చూసేసి ఉంది కదా థ్యాంక్ఫుల్నెస్ ఇప్పుడు ఇక్కడ చూడు ఇట్ ఈస్ ఇన్ థ్యాంక్ఫుల్నెస్ ఫర్ ది లిటిల్ థింగ్స్ అట్ ఇట్ ఈవారు కానీ నాకెక్కడో కొంచెం కట్టుపడుతున్నాను కాదు మెకానికల్ గా అనిపించింది త రోజులో యాంత్రికత కనిపించింది మతపరమైన అభిప్రాయం కానీ ఒక్కోసారి మన మత ప్రచారకులు మాట్లాడే ధోరణి కొంత నా కనిపించింది నా బలైనది మీ బలైనంత కాదు నాకు అనిపించింది చెప్తున్నాను అంటే ఇలా అదే భావాన్ని ఆధునిక ప్రపంచానికి అన్వయించి చూడండి పవిత్రత లోపించిన విశేష విజ్ఞానం కానీ శక్తి కానీ మానవులను దయ్యాలుగా చేస్తుంది అంటే ఓకే మీరు అనలేదు ఇక చెప్తున్నాను మీకు అట్లా ఉంటుందని అలా కాదు నువ్వు చదువు నువ్వు మనం ముందుకెట్కోవచ్చు అడమ మూడవ పేర నిస్వార్థత స్వార్థపరతలను మినహాయిస్తే మరి దేనిలోనూ దైవానికి దైవ దైవానికి భేదం లేదు దైవానికి ఎంత తెలుసో దయ్యానికి అంతే తెలుసు దైవానికి ఎంత శక్తి ఉందో దయ్యానికి అంతే ఉంది దయ్యంలో పవిత్రత మాత్రమే లేదు పవిత్రత లేకపోవడమే కానీ దయ్యంగా చేస్తుంది ఇదే భావాన్ని ఆధునిక ప్రపంచానికి అద్వయించి పవిత్రత లోపించిన విశేష విజ్ఞానం కానీ శక్తి కానీ మానవులను దయ్యాలుగా చేస్తుంది ఈ కార్యక్రమం అయిపోయింది అని ప్రకటించడానికి ముందు నేను చిన్న పని చేస్తున్నాను దయచేసి అయిపోయాక చెప్తా ఏం చేస్తున్నాను చెప్పేశాక తల్లి ఇంకా చెప్పేశాను మీరు ఏది చేశారు నేను ఏం చెప్పనమ్మా పద్ చాలి సద్ మూడే సార్ ఉన్న నాలుగింటిది మూడేసారి చదువుతాయ టాగయ్యా మధ్యలో ఒక తాగి దీర్ఘం పెట్టినట్టున్నారు లేదు అక్కడ దీర్ఘం ఎక్కడ ఉంది అన్ని రస్వాలే పద్మాలయ అదిలేదు కాదు అందది శనివారం పూటనో శుక్రవారం పూటనో శ్రీవేంకటేశ్వర సుప్రభాతం టీవీలోనో రేడియోలోనో వస్తుంది మనం చాలాసార్లు వినే ఉంటాం ఏదో సందర్భంలో అలానే అంత ప్రాచుర్యం పొందలేదు కానీ కాస్త క్లిష్టమైనటువంటి పదాలతో ఉంటుంది వెంకటేశ్వర గద్యం అని చెప్పను మీరు ఎప్పుడన్నా వినుంటారేమో వస్తుంది ఒక్కోసారి వస్తుంది ప్రతిసారి రావాలని లేదు ఏదైనా కూడా ఒక్కొక్క గద్యమే చదువుతున్నాను అది వాళ్ళ ఇష్టం ఎస్విబీసీ ఛానల్ వచ్చిన తర్వాత వేరు రాకముందు ఈ గద్యం నేను ఒక ముప్పై నలభై నలభై యాభై ఏళ్ల కింద సంగతి చెప్తున్నాను మొదటిసారి విన్నప్పుడు ఆకర్షితుడనై దొరకలనా అప్పట్లో ఏది క్యాసెట్లు కూడా లేని రోజు నేను యాభై ఏళ్ల కింద సంగతి చెప్తున్నాను వదిలేశాను ఎందుకు చెప్తున్నానంటే సతతత పద్మాలయా పద పద్మరేరు సంచిత వక్షస్థల వటవాస అమ్మ చెప్పారు కదా ఎందుకు నేను ఎందుకు చెప్పాను లేకపోతే మిమ్మల్ని ఎందుకు చదవమని అర్థం చేసుకో నాలుగు అక్షరాలు ఒకేసారి వచ్చే పదాలు తెలుగులోనో సంస్కృతంలోనో ఏమైనా ఉన్నాయా అంటే నాకు తెలియదు అరుదు ఇప్పుడు ఉదాహరణకు నేను తత తత అని రాసి మీనింగ్ ఏమిటి చాలా మంది బాబు ఇబ్బందుల్లో పడిపోతారు బహుశా సతతత అని రాస్తే బహుశా చెప్పగలుగుతారేమో అన్నారు నమ్మకం ఎందుకంటే సతము సతతము వెళ్ళవేగదా అనేటువంటి అర్థం చెప్పుకొని నిరంతరం అనేటువంటి చెప్పుకుంటారు మీకు ఇష్టం ఉన్నప్పుడు అయితే ఆంజనేయ దండకం లేకపోతే హనుమాన్ అనుమన్ విద్యేశ్వరుడి దండకం లేకపోతే శ్యామలా దండకం లేకపోతే వెంకటేశ్వర గద్యం ఈ నాలుగు నాకు కించిత్ పరిచయం ఈ నాలుగింటిని అయితే రేడియోలో లేక టీవీలో వినటానికి ప్రయత్నం చేయండి దాని స్క్రిప్ట్ పొందటానికి ప్రయత్నం చేయండి ఆ స్క్రిప్టును చదివి మననం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దానివల్ల నాలిక తిరుగుతుంది నేను అదే చెప్తున్నానమ్మా అదేందుకు ఆ లెక్కన ఇప్పుడేం రావణాసుర స్తోత్రం అది ఉంది శివతాండవ స్తోత్రం లేదు మహిషాసురినీ స్తోత్రం ఉన్నాయి దేవని కాదు ఇక నాలుగు తెచ్చిన మూడు నాలుగు చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే మాయాబజార్లో ఓ మాట వస్తుంది వీడికి నోరు తిరగదు దేవన అని నోరు దొరకపోతే మేము తిరుగుతాం కదా అని చెప్పని వాళ్ళిద్దరు తిరుగుతారు పెరుగుతుందో లేదో వాళ్ళ సినిమాలు వస్తాయి నోరు దొరకపోతే ఏమైంది మేము తిరుగుతాం కదా అని వీళ్ళ చుట్టూ పాపం తమ చుట్టూ తాము తిరుగుతారు అట్లా నేను మన చుట్టూ మనం తిరగటం గురించి నేను మాట్లాడతాను రా నేను మాట్లాడుతున్నది నోరు తిరగటం గురించి మాట్లాడతాను అస్మదీలు తస్మదీలు అదేమిటంటే మీరు సృష్టించాడు ప్రభు అంటాడు ఎవడౌడు పుట్టించకపోతే పదాలు ఎట్ట పుట్టిండు వేరే తా ఎందుకంటే భా మీద చెప్పే విధానం మీద ఎంత పడుతున్న రచయిత కలంపడితే అలాంటివి ఈనాడు గుర్తు చెప్పి పెట్టుకునేందుకు వీలుగా ఉందే వస్తాయో తెలుస్తాయి నేను ఎందుకు చెప్తున్నాను మీరు గమనించండి ఎప్పుడైతే నాలిక క్లిష్టమైనటువంటి వాటికి అనుగుణంగా తిరుగుతుందో అప్పుడు మన మీద మనకు నమ్మకం పెరుగుతుందండి ఆత్మవిశ్వాసం కలుగుతుంది అని అందులో ఉన్న ప్రయోజనం యు ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ అని ఓపెన్ వర్క్ అవుతుంది నీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం కలుగుతుంది ఆ ఆత్మవిశ్వాసాన్ని దేనికి వాడుకుంటారు అనేది వేరే మంచి పనులకు వాడుకోవాలనేటువంటిది అర్థం చేసుకోవచ్చు వెంకటేశ్వర గద్యం సుప్రభాతం ఆయన కాదని కాదు గద్యం నేనేం చెప్పిన దృష్టితో గద్యం శ్యాములా దండకం ఆంజనేయ దండకం విఘ్నేశ్వర దండకం దండకాలు ఉన్నాయి మనం ఏమిటంటే మనం ఎప్పుడో విదేశ్వరుడు వినాయక చవితిలో ఒకసారి చదివూరుకుంటాం వస్తే సంతోషమే ఆపా ఎదుటవాడు బాగా చదువుతున్న వాళ్ళు చదివే పద్ధతిని గమనించి నీ చదవటాన్ని దానికి వీళ్ళంత దగ్గరగా తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయండి అది అవునా నువ్వు శ్యామరాజకం గుర్తు చేసావు కాబట్టి ఒక చిన్న భాగం టెంప్టేషన్ చదివేసేసి వెళ్ళిపోదాం सुधा सुद्रा तुर्जन्मनीप संरू भिवाट नीमज कल्प द्रुमा कल्प సాదరారబ్ద సంగీత సంభావ్రమాోలనీ పసర్రగా వద్ద చూలీ స నా తికే సాను మత్పుత్రికే శేఖరి శేఖరీభూత శీతాంశు రేఖా మయూ ఖావీ నగ్రుష్ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామ లీలాద సన్ని బ భ్రూలత పుష్పంధేహ పుష్చారుంగ కెలీా రాళ్ళ సత్వాలికాండలోసి కండ స్థలన్యస్త కస్తూరికా పత్ర ప్రక్రియ వేళ పోతుంది పట్ల ఉంటుంది గారి చప్పటి కొట్టకలేదు ఏం కొట్టక్కలేదు అన్ని చోట్ల ఉంటుందమ్మా పాయింట్ అది కాదు నేను చెప్తున్నది ఏంటంటే యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ విల్ గోఅప్ దాన్ని మీరు పరీక్షకు వాడుకుంటారా వ్యవహారానికి వాడుకుంటారా బిజినెస్ లో వాడుకుంటారా సేల్స్ మెన్ గా వాడుకుంటారీ ఇష్టం బట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ విల్ గోఅప్ దట్ ఈస్ ది ప్రూవ్ ఐ జస్ట్ వాంటెట్ టు ఇండికేట్ బై బాగు అయ్యా ఈనాటి కార్యక్రమానికి నిజానికి మన లేకు వెళ్దాం నీ ఇష్టం నువ్వు మాట్లాడవలసిన వాడి మనం ఇంగ్లీష్ లో స్ట్రెస్ అంటాం ఎక్కడ ఫలాన్ని తెలుగులో ఏమంటారంటే భూనిక అర్థ భూనికూ భూనిక చూని ధూనిక అంటే అక్కడ దాని పదాన్ని భూనిక అంటే వ్యాకరణ శాస్త్రం ప్రకారం దాని భూనిక అంటారు ఆ భూనిక ఎక్కడైతే పెట్టామో ఆ పదము యొక్క లేదా ఆచరము యొక్క కానీ ఆ పదము యొక్క కానీ అర్థము ప్రత్యేకత గోచరిస్తుంది ఇప్పుడు ఒకే పదం ఇది చెప్పినట్టుగా ఒకే పదాన్ని ఒకసారి చదువుతున్నప్పుడు ఉదాహరణకి శ్రీశ్రీ మహాప్రస్థానం రచించారు శ్రీశ్రీ మహాప్రస్థానం రచించాలి మొదటి దాంట్లో శ్రీశ్రీ కొంచెం కొంచెం స్ట్రెస్ చేస్తే శ్రీశ్రీకి ఇంపార్టెన్స్ కలిపి శ్రీశ్రీ మహాప్రస్థానం రచించారు మహాప్రస్థానం ఎవరు రచించారనే దానికి అక్కడ దానికి అంటే పలువురు ఒక పదాన్ని పలుకుతున్నప్పుడు దేని మీద అయితే స్ట్రెస్ ఎక్కువ పెట్టామో ఆ పదానికి ఇంపార్టెన్స్ కలు అంటే పలికేటప్పుడు కూడా మనం ఎక్కడ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది తెలుసుకున్నట్లయితే మూనిక అనేటువంటిది అవుతుంది అట్లాగే యూనిక అయితే భిన్నమైంది చాలా మందికి తెలియదు ఈరోజు పల్లెటూరు కూడా తెలుసు తెలియదు కానీ కాపు అని ఒక కాకు అనేది కాకు ఏదో అంటారు కాదు కాకా కాకు అంటే అర్థం ఏంటంటే కలకడం మామూలుగానే ఉంటుంది కొంచెం తేడా ఉంటుంది తేడా వల్ల ఆ తేడా వల్ల అర్థం విపరీతంగా వస్తుంది ఇదంతా వ్యాకరణ శాస్త్రంలో వస్తుంది అంటే ఆయనకేమండి మహానుభావుడు అంటే మనం ఆయన మహానుభావుడు అని చెప్పడం కాదు దాని మీద దీని ఏమంటారు అంటే కాకు అంటారు అంటే సూచించడం అనే వ్యతిరేకాత్రమే ఉంటుంది కానీ ఒక ఏమంటారు తెలుగులో వ్యాకరణ శాస్త్రంలో కాపు అంటే మనం చాలాసార్లు కలుస్తాం అంటే ఒకళ్ళని హేరం చేయడానికో లేదా ఒకరిని చేయడానికో చేసేటప్పుడు ఎక్కిరించడానికి ఆయనకే ఉండే నేను మహానుభావుడు అంటాడు అంటే అక్కడ మహానుభావుడు చెప్పడం కాదు ఆయన ఇప్పుడు ఒక విధంగా ఎక్కిరించడం ఎక్కించడం ఎక్కి అంటే ఈ మూలిక కాకు ఈ రెండు కూడా సాహిత్యంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాయి అంటే దాని ఇంపార్టెన్స్ పోయింది ఈ మధ్య ప్రయోగంలో ఉంది కానీ దాని గురించినటువంటి పద ప్రయోగం కానీ దాని గురించి కానీ ఎక్కువ లేదు అట్లాగే పూర్వ అంటే నా గుర్తున్నంత వరకు ఈ గద్యలు వెంకటేశ్వర గది గురించి శ్రీనివాస్ జాయిన్ చేస్తూ పద్మావతి గది కూడా వస్తుంది మధ్య అసలు యాక్చువల్గా మొట్టమొదట నాకు తెలిసినటువంటి అంటే మా సాంప్రదాయ ప్రకారం తెలిసింది ఏంటంటే గత్యత్రయం అనే ఒకటి ఉండేది ఇంతకుముందు గుళ్ళల్లో చదివేవాడు ప్రతి గుళ్ళలోనూ చదివేవాడు అంటే ముఖ్యంగా పుణ్యక్షేత్రాల్లో అంటే ఈ ఎట్లా ఉంటాయంటే వైష్ణవ క్షేత్రాల్లో రెండు రకాల గుళ్ళు ఉంటాయి రెండు రకాల గుళ్ళలో ఒక గుళ్ళలో ఆళ్వార్కులు ఉంటారు ఆళ్వార్కులు ఉంటే అది లేకపోతే మామూలు గుడిగినారు ఈ ఆడవాకు ఉండేటువంటి గుడిలో తప్పకుండా ప్రతిరోజు మూడు గూట్ల నైలైద్యం ఉండాలి ఉదయం బాలభోగం ఉండాలి ఇవన్నీ ఉంటేనే ఆ గుడికి ఆ పవిత్ర కూడదు ఆ పద్ధతి ఉంటుంది అట్లాంటి చోట్లలో కొన్ని ఉత్సవాలలో ఉత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు అన్నాడు పూర్వం ప్రజల్లో బ్రహ్మోత్సవాలు అనేవాళ్ళు కానీ కానీ ఆ ఉత్సవాల్లో గజ్యత్రయం గద్యత్రయంలో ముఖ్యంగా ఇప్పుడు ఈ శ్రీనివాసులాగే అది ఏమిటంటే వైకుంఠ గద్య శరణాగతి గద్య శ్రీరంగ గద్య అంటే అది ఒకప్పుడు నాకు నోటి కూడా వచ్చేది ఇప్పుడైతే రాదు అనుకోండి అంటే అది చదువుతున్నప్పుడు ఇప్పుడు మనం వెంకటేస్త గద్య వింటున్నాం అనుకోండి వింటుంటూనే మనం ఈ శరీరంలో ఒక విధమైనటువంటి అది వింటుంటేనే ఇంతకుముందు పెట్టిళ్ళలో అంగవర్గ కలింగ కాశ్మీర్ అవి అరవై నాలుగు దేశాల పేర్లు చదివేవాడు మధ్య నేను వినక్షలే చదువుతున్నా కూడా తెలియదు కదా ఒక్కసారి మీరు దాన్ని బట్టి పట్టినట్టయితే మొత్తం అరవై నాలుగు ఈజీగా వచ్చేస్తుంది అంటే ఒక్కసారి పదిసారి చదవాల్సి వస్తుంది చదువుతు చదువుతుంటే దానివల్ల జ్ఞానము పెరుగుతుంది దేశాలు తెలుస్తాయి ప్లస్ ఈ ప్రొనన్షియేషన్ విచారణలో ఉండేటువంటి ప్రత్యేకత ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తెలుస్తాయి పూర్వక రోజులు తప్పకుండా తజక్రియ తప్పకుండా చదివేవాడు ఈ మధ్య మనకి టీవీలు వచ్చిన తర్వాత ఈ గజ్యక్ష ఏదైనా ఆ సమయానికి నాకు తెలిసినంత వరకు ఆ గజ్య గచ్చిన నక్షత్ర గజ్జ వస్తుందంటే టీవీ కట్టడం కట్టీ నా కట్టను అర్థం ఎక్కువ అంటే ఎద్దు ఇది అది ఉంటుంది కదా అది ప్రత్యేక వినబుద్ధవుతుంది అతీతపరమైన భక్తిపరమైన ఆ పదాల క్లిష్టత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అర్థం తెలియని వ్యక్తికి కూడా ఒక స్పందన కలిగింపచేస్తుంది అని నా అభిప్రాయం వ్యక్తిగతం నా అభిప్రాయం నువ్వుకి మూడో ఆ స్క్రిప్ట్ ఎక్కడన్నా దొరుకుతాయి ఒకసారి పట్టు వింటాను చూసుకో అమ్మా నువ్వు తెలుగు అంటే ఏం లేదు ఊరికే నాకు గురించి కాదు నాకు కుడి ఏడమో తెలుగైతే నేను జాగ్రత్త పడాలో నేను చూస్తున్నాను ఎదురుగున్నానేమో బీఏ చేసిన వాళ్ళు ఉన్నారు కుడి ఏడమేమో తెలుగు చేసిన వాళ్ళు ఉన్నారు అందుకని ఊరికే అంతకని ఇంకేం లేదు అంతే కదా మనం వెంకటేశ్వర గజ్జంలో చెప్తున్నాను అన్ని రాగాలు వస్తాయి రాగాలన్నీ వస్తాయి చాలా రాగాలు వస్తాయి సారీ సారీ నాగరవి భూపాల బిలహరి మాయా మాడవగోళ అసావేరి సావేరి శుద్ధ గాంధహరి దేవగన్యాసి రాఘర హిందూస్థానీ కోరి నాగి అవస్థపడి మాత్రం నేర్చుకున్నారు అంతవరకు చెప్పగలరు అంటే నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి ఎవరైనా ఏడుతూ అతిథి సీక్రెట్ ఆఫ్ యువర్ స్పీచ్ అంటే ఒక్కోసారి బహుశా ఇవి నేర్చుకుని నీ కాస్త అభిమానాన్ని పెంచుకున్నందువల్ల మాట్లాడగలుగుతున్నానేమోనని నా సీక్రెట్ చెప్పేస్తాను నాకేం దాచుకునే సీక్రెట్ ఏం లేదు దాచుకునేం చేస్తాను నీ వయసులో చక్కని పాట చెప్పారు గిరిజా కళ్యాణ్ ఒకటి మునిపించే మూవళ్ళలో సావిత్రియులను జగని గరేష్ చిత్రీకరించబడ్డీ నీలీల పాడ దేవ ఒకటి మన డికే పట్టమ్మా గారు పాడినటువంటి రంగపుర విహార సారంగి రాగం అని చెప్పని కొన్ని నేను ఎందుకు సందర్భం వచ్చిందని చెబుతున్నానంటే వెన్ యూ డోంట్ లిజన్ ఆర్ వెన్ యూ డోంట్ ఎప్రిషియేట్ యు ఆర్ మిస్సింగ్ సమ్థింగ్ ఇన్ యువర్ లైఫ్ జీవితంలో కొంత పోగొట్టుకుంటున్నారు అని ఆ తర్వాత నేను అనుకుంటున్నా యాభై వేల కిలో కొడుకు వచ్చి కూడా మనసేమనసారి అనుకుంటా మన గోవిందరాజు గారు ముందులే మంచి కాలం ముందు నాలో రిష్ పాటలు కొన్ని ఆ తర్వాత టీవీ కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు సరే చూద్దాం చూద్దాం సో అయ్యా ఇది సో ఇప్పుడు మనం ఒక ఒక కార్యక్రమం అయిపోయింది రెండో కార్యక్రమానికి మనం ముందడుగు వేస్తున్నాం సరే నీ ఇష్టం ఇప్పుడు సరే మనం అందరం విధానం చదవడం అయిపోయింది కదా కార్యక్రమం అయిపోయింది కదా ఇప్పుడు మా అనంత యువభారతి అధ్యక్షుడు తెలియని వాళ్ళ కోసం నేను పరిచయం కోసం చెప్తున్నాను ప్రగతి మహావిద్యాలయాలు ఆంధ్రోపన్యాసకులుగా పనిచేసి రిటైర్ అయ్యారు సరే నలభై నాలుగు నలభై ఐదేళ్ల నుంచి యువ భారతిలో మాతో పాటు కలిసి పనిచేసినటువంటి ఆత్మీయత ఉంది యువ భారతి అధ్యక్షుడు అనంత అనంతాచార్య అనంత మాడభూషి అనంత అధిర గు ముఖ్యంగా ఒక రెండు మాటలు చెప్పి తను నిర్వహించమని చెప్తాను తెలిసిన విషయం గురించి మాట్లాడటం తేలిక అని అనుకుంటాము అంత తేలిక కాదు రెండు మాట్లాడటం కష్టం మూడు బాగా మాట్లాడటం ఇంకా కష్టం నాలుగు తెలియని విషయం గురించి మాట్లాడటం అంటే అసలు ఉదాహరణకి మనకు సంబంధం లేని ప్రశ్న ఉదాహరణకి ఖగోళ శాస్త్రం గురించి చెప్పండి అని ఎవరన్నా నా అడ్డిగారు అనుకోండి ఎదురుచు దిక్కులు చూడటం రాత్రి నక్షత్రాలు కనబడతాయి పగలు కనబడదు అంతకుమించి ఖగోళ శాస్త్ర విజ్ఞానం నాకు లేదు కానీ నేను చెప్పింది మాత్రం సత్యం రాత్రి నక్షత్రాలు కనబడతాయి పగలు నక్షత్రాలు కనబడదు రెండు ఖగోళ శాస్త్ర విషయాలే అంతవరకే నాకు ఖగోళ శాస్త్ర జ్ఞానం ఉంది తప్ప అంతకు మించి ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం నాకు లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే విషయాన్ని మీకు ఈ పేటిక లేక డబ్బా డబ్బాలో ఉన్నటువంటి చిన్న చిన్న కాగితాలపైన విషయాలు రాసుంటాయి కానీ వెంటనే గుర్తొచ్చిన సారి స్పందించాలని చెప్పిన అదేమిటి మూనికకు ఎగ్జాంపుల్ ఇదే కృష్ణదైవ రాయాంధ్ర భాషా నిలయంలో ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం మంగర పేరు విన్నారా మీరు తెలుగు సినిమాలో మంచి నటుడు మంగర మంగర వెంకట సుబ్బయ్య గారు ఆయన కొన్ని రోజులు వచ్చారు కొన్ని రోజులంటే ఐ వీన్ కొన్ని వారాలు కొన్ని నెలలు అని చెప్పని అర్థం ఆయన ఒకసారి ఇలా మేము ఏదో మాట్లాడుతూ ఉంటే శర్మ శాస్త్రి అని చెప్పని మాయావదారు తన పనులు ఆయన మంచి ఆర్టిస్ట్ అది కాస్త ఆయన ఒకసారి ఒక మాట చెప్తాడు ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ మేము చెప్తున్నా ఎందుకు ఈ ఒక్కొక్క పదం మీద నొక్కుతూ ఉన్నప్పుడు అర్థం ఎలా మారుతుందో అని చెప్పని ఉదాహరణకి ఇక్కడ ఒక నాలుగేళ్ళ అబ్బాయి ఉన్నాడని చెప్పని అనుకుందాం బాగున్నాడు అని చెప్పని అనంత ఇట్లా అన్నాడు ఆయన ఇది నేను చూశాను ఇప్పుడు నేను ఒక వాక్యం ఇక్కడ చెప్తున్నా ఏ పదం మీద నొక్కితే ఏ అర్థం వస్తుందో మీరు దయచేసి గమనించండి మీరు కాదండి నేను చెప్తాను ఆ అబ్బాయి బుగ్గ జిల్లేవెందుకు ఆ అబ్బాయి బుగ్గ జిల్లేవెందుకు అంటే ఈ అబ్బాయిని గెల్లలేదు ఎందుకని ఆ అబ్బాయి బుగ్గ జిల్లేవెందుకు నేను చేతి మీదో కాలి మీద ఎక్కడో నిల్లొచ్చుగా ఆ అబ్బాయి బుగ్గ జల్లేవెందుకు అర్థమైందా ఒక వాక్యంలో ఉన్న పదాలలో మామూలుగా రాస్తే అక్కడ ఆ అబ్బాయి బుగ్గకిల్లావెందుకు అనే వాక్యాన్ని ఆ మీద అబ్బాయి మీద బుగ్గ మీద ఇల్లటం మీద ఎందుకు మీద నొక్కటం మీద అర్థం మారుతుంది ఇది తెలిసినటువంటి వ్యక్తే చక్కగా మంచి వచ్చినైపుణ్యాన్ని కలిగి ఉండగలుగుతాడు అని ఆయన ఒకసారి ఉదాహరణించింది నువ్వు చెప్పింది వెంటనే గుర్తుకొచ్చాడు మహా అనుభావుడు అందులో యోగార్థిక ఆత్మీయంగా వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మరీ అందంగా గుర్తుకొచ్చాడు అది అయిపోయింది గుప్తగోష్ఠ గురించి మాట్లాడుతున్నాను తెలియని విషయం తెలిసిన విషయం ఒక్కోసారి విషయాలు చాలా తేలిగ్గా ఉంటాయి కానీ ఆ క్షణం వరకు మీరు ఏ విషయం గురించి మాట్లాడాలో మీకు తెలీదు అంతే సస్పెన్స్ అంతకన్నా అందులో ఇంకేమి ఇబ్బంది పెట్టేటువంటి అంశం ఉండదు తన మన అతిథులుగా వచ్చినటువంటి వాళ్ళ లిస్టు తనకివ్వు తన పేర్లు పిలవాలి కాబట్టి ఈ షీట్స్ తలా ఒకటి ఇప్పుడు మీకు ఇది తృప్తగోష్ఠ సమీక్షా పత్రం అని చెప్పని మీకు ఓటు ఇవ్వటెట్టుకుని మీ లిస్ట్ పాస్ ఆన్ వన్ అండ్ పాస్ ఆన్ ది లెస్ట్ తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్లకి ఒకటి రెండు మూడు నాలుగు రైట్ నానయ్య నాలుగే ఉన్నట్లున్నాయి కదా ఇవి అమ్మా నువ్వు విత్ కాపీ తీసుకో నానా నువ్వు తీసుకో అమ్మా మన వాళ్ళిద్దరికి ఇచ్చేసి ఇంకోసారి ఎప్పుడన్నా నేను లక్ష్మీనారాయణ దానాన్న ఉచితాసన సహిత ముందుకొచ్చి లేక పక్కకు రా మీకు ఇష్టం ఉచితం అంటే బాగుంది ఉచితం నువ్వు నిర్ణయించిన ఉచితమా మేము నిర్ణయించిన ఉచితమా నువ్వు జరిగిందా లేరు ముందుకు రావాల్సిన వారు అక్కడ ఉంటే రెండు రూపాయల అడ్వాంటేజ్ ఉందనుకోండి నేను చెప్తానమ్మా వెళ్ళిపోతారా త్రీ సిక్ చేసి వెళ్ళండి ఇద్దరిని పాత వాళ్ళని మన లక్ష్మీనారాయణ పాతవాళ్ళని పిలు రవీంద్రుని పిలు ఆ తర్వాత నాన్న కళ్యాణం చూస్తున్నాం అంటే రెడీగా ఉంటే మీకు మాట్లాడటానికి రెండు నిమిషాల కాలం వ్యవధి ఇవ్వబడుతుంది మీ పేరు చెప్పిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఒకనొక కాగితం ముక్కను తీసి చదివి తక్షణమే మాట్లాడవలసి ఉంటుంది మాకి తెలియదు ఏముండో ఇందులో ఏ వస్తుందో అనే సస్పెన్స్ అన్ని విత్ ఇన్ బ్రాకెట్స్ పెట్టండి ఏమి నష్టం లేదు ఏమి ఇబ్బంది లేదు ఎవరికైనా రాసిన ఒక్కరికి తప్ప రాసిన ఆయన మాట్లాడడు ఇప్పుడు ఆయన నన్ను మాట్లాడుతున్నా నాకు ఆ విషయం కొత్త విషయం అందరికీ తెలిసిపోయింది అందుకని వెంటనే మాట్లాడే మామూలుగా ఇక్కడ మేము పాటించే సాంప్రదాయం ఏమిటంటే సభను ఉద్దేశించి మాట్లాడాలి కాబట్టి అధ్యక్ష కృత్తగోష్ఠ నిర్వాహక అని చెప్పని మొదలెట్టేస్తాం నాకు మొదటిసారి మిత్రులందరికీ నమస్కారం భయంగా ఉంది ఏం మాట్లాడాలి ఇవేమీ వద్దు ఒక నిమిషం నలభై సెకండ్ల తర్వాత ఒక నిమిషం నలభై సెకండ్ల తర్వాత ఒక హెచ్చరికమోతి ఇవ్వబడుతుంది అంటే పదిహేను సెకండ్లలో భగించమని అర్థం అంటే ఆ చిన్న ఉపన్యాసాన్ని ప్రారంభించడం ఎలా ఎత్తుగడ విషయ వివరణ ఆ తర్వాత ప్రభావపేతంగా గురించడం ఈ నాలుగు సాధన చేయడం కోసమని ఆ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఇప్పుడు ప్రారంభిద్దాం ఈ లోపల నుంచి చెప్పాల్సి గురించు మీకు మాట్లాడే ముందు మీ అందరికీ ఒక ఇవ్వబడింది ఇందులో క్రమ సంఖ్య సరే భక్త పేరు అంటే ఎవరి పేరైతే నేను ఎవరికైతే ఇస్తాను వారి పేరు చెప్తాను వారి పేరు చెప్పిన ఆ పేరు మీరక్క విషయం సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో కాయలు మీరు నీటి మీద రాసుకుని విషయం రాసుకుని అభినందంచ దగ్గర విషయాలు అభివృద్ధి పరచుకోవాల్సిన అంశాలు ఈ రెండు మీరు అంటే మాట్లాడిన వ్యక్తిలో అతని ఎత్తుగడ ఎట్లా ఉంది ముగింపు ఎట్లా ఉంది మాట్లాడుతున్నప్పుడు ఏ విధమో మాట్లాడుతున్నాడు సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడా లేదా ఇంకో విషయంలో మాట్లాడుతున్నాడా అట్లాగే దానికి తగ్గట్టుగా ఈ ఊరికి కానీ లేదా పదాలు తెలుగు పదాలు ఎక్కువ ఉపయోగిస్తున్నాడా ఇంగ్లీష్ పదాలు ఎక్కువ ఉపయోగిస్తున్నాడా ఇతర భాషా పదాలైనా వాడుతున్నాడా అలాగే ఇంకా ఎట్లా మాట్లాడితే బాగుందేది అని మీరు అనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని అభినందన అభివృద్ది పరచుకోవాల్సిన అంశాలు ఈ విధంగా ప్రతి వ్యక్తికి ఒక నాలుగు కాలంలో ఉంటాయి ఆ కాలం పూర్తి చేస్తే దాని తర్వాత మీకందరికీ ఒక కాగితం చిన్న కాగితం ఇవ్వబడుతుంది ఈ మాట్లాడిన పది మందిలో మీరు ఎవరు బాగా మాట్లాడారని మీరు అనుకుంటున్నారు మీ పేరు మాత్రం మీరు రాసుకోకుండా అట్లాగా ఎవరు బాగా మాట్లాడారనేటువంటి విషయాన్ని మీరు చెప్తే దాన్ని ఈ ప్రజాస్వామ్య ప్రకారమే మనం ఇక్కడ వారికి వచ్చిన పుస్తకం పుస్తకం ఒక బహుమానంగా ఇవ్వబడుతుంది ఇప్పుడు ఇది ఇంకో సీనియర్ మెంబర్స్ టైం